నిర్గమా కాండము పంతొమ్మిదో అధ్యాయము ఈ అధ్యాయంలో ప్రత్యేకమైన సంఘటనను మనం చూడబోతుంటున్నాం ఈ రోజు ఇందులో ఉన్న విషయాలు ఏంటంటే మోస ద్వారా దేవుడు చేసిన పది అద్భుత కార్యాలను ఈ ఇస్రాయల్ జనాంగము వాళ్ళతో ప్రయాణం చేస్తూ వస్తుండగా ఒక మార్గం వచ్చిన తర్వాత శకునగాలు చేసినటువంటి యొక్క మంత్రాలు अनेक मंत्री काबटे मोसे अला मंत्राले चाड़ा स्वभाव कल इसरायेल जनांगम मोसे तो नाब संव प्रयाण से चीना अद्भुत कार्यालय चूस्त मना तिंटू अश्य चूस तरह वाला मत ड पड़ा चुनाव मोसे ఆలాంటి మంత్రశక్తులు చేశాడు ఆ మంత్రగాల కంటే పెద్ద మంత్రగాడు అన్నటువంటి స్వభావము కొంతమందికి వచ్చినా చూస్తుంటున్నాం అందుకోసం దేవుడే మాట్లాడుతున్నా అంటే చూసాం మూడో వచ్చిన చదువు మోసే దేవునితో ఎక్కిపోగా ఏవో ఆ పర్వతము నుండి అతను నిలిచి నీవు యాకూ కుటుంబలతో ముచ్చటించి ఇస్రాయల్కి తెలిపోయింది ఏమనగా నేను ఐగుప్తులకు ఏమి చేస్తున్నా మిమ్మల్ని గద్ద రెక్కలుగా మోసి మిమ్మల్ని చేర్చినప్పుడు మీరు చూచి తిరిగి దేవుడు ఐగుప్త ప్రాంతంలో ఐగుప్త దేశంలో చేసిన అద్భుత కాలం చూసి నేను ఎన్ని కార్యాలు చేశాను మీరు చూశారు గద్ద ఏ విధంగా తన యొక్క పక్షిని రెక్కల పైన కూర్చుని పెట్టుకొని అన్నిటికంటే ఎక్కువగా హైట్ పోయేది గద్ద ఒకటే ఇంకా ఏ పక్షి కూడా అంత ఎత్తులో తర్వాత ఆ గద్దకున్న పక్షులలో అన్ని పక్షులను పెట్టుకోపోదు ఒకే ఒక పక్షిని మాత్రం పెట్టుకోపోతుంది అది దేవుడు మాట్లాడుతుంటున్నాడు నేను ఏ విధంగా గద్ద తన పక్షులను తన యొక్క రెక్కల ఏ విధంగా పోతుందో ఆ విధంగా నేను పోయినాను మిమ్మల్ని చూపించినాను అయినా కానీ మీరు సంపూర్ణంగా అర్థం చేసుకోలేదు తెలుసుకోలేదు దేవుని యొక్క ప్రేమను తెలుసుకోలేదు దేవునికి అద్భుతకారాన్ని మీరు చూడలేకపోతుంటున్నారు మీరు ఇంకా పడిపోయే వారిగానే మీరు ఉంటున్నారు ఇంకా మీరు పడిపోయే వారిగానే ఉంటున్నారు యాకో మీస్రాలు కుటుంబీలతో ముచ్చటించి యాకోవు అంటే పాపం చేసిన వ్యక్తి మోసగాడు ఇస్రాయేల్ అంటే దేవుని యొక్క సన్నిధి ఉండి దేవుని యొక్క సన్నిధి అనుభవించే వ్యక్తిగా దేవుడి అభిషేకం చేయబడిన వ్యక్తిగా ఉన్నటువంటి యాకో మారిన వ్యక్తిగా మనం చూస్తుంటున్నాం దేవుడు రెండు కూడా ఇక్కడ మాట్లాడుతూ ఒకటి యాకో మాట్లాడుతూ ఒకటి ఇస్రాయలు అని మాట్లాడుతుంటున్నాడు మరి సంఘటన మానవుక జీవితంలో మనం కూడా అనేక పర్యాములు పడిపోవడంగా ఆస్కారంగా ఉంటున్నది కాబట్టి మీరు పడిపోకూడదు అని దేవుడు మాట్లాడుతుంటున్నాడు చూడండి ఐదో వచ్చింది చదువు గా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడలా మీరు సమస్త దేశ జిల్లాలో నాకు సఖీయ సంపాదన ముందురు సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజకులు అంటే మీ నాకు సేవకులుగా నా కట్టడం అనుసరించి మీరు నడవాలా ఆయన కట్టడం చేయడండి ఆయన ఆజ్ఞలను అనుసరించి దేవుని దేవునిగా గుర్తించాలా దేవుడు కోరుకుంది ఒకే ఒక విషయం అంటే ఇదంతా చెప్పాలి ఇది అంతా ప్రసంగం పోదాకంటే ఒకే ఒక్క విషయం దేవుడు అని మీరు నన్ను తెలుసుకోవాలా నేను దేవుడాను సర్వశక్తి గల నా తప్ప ఇంకొక దేవుడు లేడు ఇంకొక దేవుడు మీకు లేడు సమస్త భూమి నాదే కదా అంటే ఆయనదే కదా సృష్టి ఆయనదే కదా దేవుడు మాట్లాడుతుంటున్నాడు ఇస్రాయల్ జనా మాట్లాడుతుడు మోసతో దేవుడు ముంచస్తుంటున్నాడు మోసే ఈ సమస్తము నాదే కదా ఈ భూమి నాదే కదా అని దేవుడు మోసతో మాట్లాడ మారణం చేసింటున్నాడు మోసతో మాట్లాడిన దేవుడు ఈరోజు మీతో నాతో ఎందుకు మాట్లాడాడు ఒక ప్రశ్న రావాలా మోసతో మాట్లాడిన దేవుడు ఈరోజు మాతో ఎందుకు మాట్లాడాడు ఎందుకు మాట్లాడతా అని ఎప్పుడైతే మనకు ఆ ప్రశ్న కలుగుతుందో దేవునికి చాలా సమీపంగా జీవిస్తూ ఉంటాం ఎందుకు నాతో మాట్లాడతా లేడు అనుకున్నప్పుడు దేవుడు మాట్లాడేలాగా ఆయనతో మనము ఉంటాము నా తల్లి తండ్రి నాకేమియకపోతే ఇచ్చేదాకా నేను తీసుకోండి ఏదో ఒక నేను నాటకం చేస్తూ ఉంటాను ఏడుస్తాను మరి బతిని ఆడతాను ఏమో చేస్తాం పొందేదాకా మాత్రము నేను అలాగా నేను సతహిస్తూ ఉంటాను ప్రేమిస్తూ ఉంటాను ప్రేమతో మాటలు మాట్లాడుతూ ఉంటున్నాను కనికరంతో ఉంటున్న వాళ్ళతోనే తప్పకుండా వాళ్ళు నాకు ఇస్తారు ఇచ్చే పొందే వారిగా మనం మరి అదే మోసే ఇక్కడ మాట్లాడుతుంటున్నాం దేవుని మోసేతో మాట్లాడుతున్నాం సమస్త నాదే కానీ మోసే నా కట్టడ అనుసరించి మీరు నడవండి మీరు నాకు యాచకులుగా ఉంటున్నారు మీరు ఇక్కడ మాట్లాడుతుంటున్నారు మీరు నాకు సేవకులుగా ఉంటున్నారు ఇక్కడ మీరు సేవకులుగా వచ్చి వింటున్నారు వాక్యం వింటున్నారు ఒక సేవకులుగా మీరు వాక్యం వింటున్నారు ఒక సంఘస్తులుగా మీరు వాక్యం వింటలేరు ఒక సేవకునిగా మీరు వాక్యం విని ఈ లోకంలో మీరు వెళ్తుంటున్నారు తర్వాత చదువు పరిశుద్ధమైన జనముగాను దేవుడు కోరుకుంది పరిశుద్ధాత్మ పరిశుద్ధులుగా ఉండడానికి మరి మనము ప్రయాసపడాల మీరు పరిశుద్ధులుగా ఉండండి దేవుడు మాట్లాడుతున్నారు ద్వితీయో దేశకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం అక్కడ చూడండి ఏం రాయబడి ఉన్నది ద్వితీయ దేశకాండము పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో వచ్చినం అన్నిలో దేవతలను వాటికి పూజింపకాయ ఉన్న వేళ నీ దేవుడు ఏవో ఆజ్ఞ విని వాటిని అనుసరించి గై కొనేడలా యహోవా తలగా నియమించున గాని తోకగా నియమించాడు యహోవా యొక్క ఆజ్ఞలను యహోవా దేవుని యొక్క కట్టడాలను నడిస్తే దేవుడు మనకు తోకగా ఉంచాడట దేవుడు మనకు తలాగా ఉంచుకోవాలట దేవుడు దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఏ విధంగా పొందాలా మరి మనం మాట్లాడుతున్నాం దేవుడు మోచతో మాట్లాడి దేవుడు ఈరోజు నీతో నాతో ఎందుకు మాట్లాడాడు ఎక్కనో ఒక లోపు కనబడుతున్నది ఎక్కనో లోప ఉంటున్నది ఎందుకు దేవుడు మనతో మాట్లాడు దేవుడు మన ద్వారా ఎందుకు అద్భుత కారాలు చేయడు ఆయన కట్టడాలను అనుసరించి మనము నడవాలి ఆయన ఆజ్ఞ గైకొని మనము నడవాల ఆయన ఆజ్ఞలను మనము గాయకొని నడవాలా ఆయన ఆజ్ఞలు ఇరవై ఆధ్యాయంలో చూస్తాం నేను గమకండి ఇరవై అధ్యాయంలో ఆయనకు ఆజ్ఞానాలన్నీ కూడా ఇచ్చింటున్నాడు ఎలాంటి ఆజ్ఞలో ఆయన ప్రతి ఆయన ఆజ్ఞలు అనుసరించి నడిచినేళ్ళలో దేవుడు మనతో మాట్లాడతాడు దేవుడు మోసకొక్క దేవుడు కాదు మోస కోసమే దేవుడు లేడు మన అందరి కోసం దేవుడు ఉన్నాడు ఈ సమస్త భూమి నాది ఈ సమస్త జనులు నావారే మీరు నాకు యాజకులుగా ఉండాలనే దేవుడు ఆశపడుతున్నారు కానీ ఒక్కరి కోసం దేవుడికి మాట్లాడే రోజు మనం దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవడానికి మరి దేవుడు ఇక్కడ బోధిస్తుంటున్నా హెచ్చరిస్తుంటున్నాడు మిమ్మల్ని ఎట్టి పరిస్థితి నేను మిమ్మల్ని తోకక మాత కానీ మిమ్మల్ని తలగా ఉంచుతా నేను కానీ మీరు నా యొక్క కట్టడాలను అనుసరించి దేవుడు మాట్లాడుతుంటున్నాడు చూడ నిర్గామాకాండము పంతొమ్మిదో అధ్యాయంలో అతి శ్రేష్టమైన భాగంలో మనం వస్తుంటున్నాము తొమ్మిది వచ్చిన హో మోషేతో ఇదిగో నేను నీతో మాట్లాడుతున్నాను మాట్లాడినప్పుడు ప్రజల విని నిరంతరమును నీ అను నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బు చీకట్లు నీదకు వచ్చేదను కారు చీకటి చూడండి కారు మబ్బు చీకటి అండి ఎట్లా చీకటి పొద్దున मूर् गुंकु दक्षमें ची गे देश स्वरूप देवन ज रूपा यवलो चूड़ కారు మబ్బు చీకట్లో వచ్చి నేను నీతో మాట్లాడతాను నువ్వు ప్రజలకు చెప్పు వినాలా నేను మాట్లాడే మాటలు వాళ్ళు వినాల ఎందుకంటే వాళ్ళు అనేకమైనటువంటి సమాసంలో ఉంటున్నారు శకులుగా చేసినటువంటి మంత్రాలు మోస చేశారని అభిప్రాయంలో కలిగి ఉంటున్నారు కాబట్టి ఈ వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయము వెళ్ళిపోవాల నిజమైన దేవుడు నేను నేను మీకోసం అల్పకార్యాలు చేయాలా మీరు తెలుసుకోవాలని దేవుడు మోసతో మాట్లాడడం మొదలు దేవుడు వచ్చి మాట్లాడతాడు దాన్ని అదే నేను చెప్తున్నాను మోసతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో ఎందుకు మాట్లాడాడు మోసని ప్రేమించే దేవుడు ఈ రోజు మనకు ఎందుకు ప్రేమించాడు మోస కంటే ఎక్కువ కాకదాన్ని మోసే లాగానే మోసే మాదిరిగా దేవుడు మనకు ప్రేమిస్తా ఉంటాడు ఆయన ప్రేమ దేవుడు ఆయన ఏం చెప్తున్నా చూడండి వాళ్ళకు చెప్పు వాళ్ళ వినాలా నేను మాట్లాడే మాటలు వాళ్ళంతా వినాలా అనే దేవుడు మోసతో మాట్లాడడం ఆరాం చేసి దేవుడు ఈ విధంగా మాట్లాడడం మొదలు పెట్టి ఉంటున్నారు పోయి వాళ్ళని పరుషిత పరచము వాళ్ళ సిద్ధపరచము అని చెప్తుంటున్నాడు సో అదన పదే వచ్చిన ఏహో అమౌతో నీవు ప్రజలకి వెళ్ళి నేనును రేపును వారిని పరుషుత పరచుము చూడండి నువ్వు వెళ్ళు మీరు యాజకులుగా ఉంటున్నారు మీ స్వార్థకులుగా ఉంటున్నారు దేవుడి సేవకులుగా ఉంటున్నారు మీరు ప్రజల్లో వెళ్తున్నారు ఏమని ప్రజల మధ్య ప్రేమ స్వార్థ ఏ విధంగా మనం దేవుని యొక్క శుభ సందేశం ఏ విధంగా అందజేయాలి మనం వాళ్ళని ముందుగా మనం పరిశుభరచాలి వాళ్లకు దేవుడు అదే ఇక్కడ మాట్లాడుతుంటారు మోక్ష వాళ్ళని పరుశుద్ధ పరుచుము ఒక నేను దేవుని చేత పరుశుతపరచబడిన వారైతే దేవుని యొక్క ఆత్మ నా ద్వారా పని చేస్తూ నా ఎదుటి ఉన్న వారిని పరుశుద్ధ పరుస్తుంది నాలో ఇంత కల్మషం పెట్టుకుని నేను పోయినలా అయితే నేను ఏం చేయలేను ఎప్పుడైనా దేవుడు నాతో ఆరంభం చేసి ఉంటున్నాడో ఎదుర్చవానికి నా మాటలు అర్థమవుతుంటున్నాయి ఎందుకంటే దేవుని మాటలు దేవుని మాటలు సంపూర్ణ మోస అర్థమైనవి కాబట్టి దేవుడు మోసతో మాట్లాడడం ఆరంభం నువ్వు నా జలన పోయి పరిశుద్ధపరచము ఏ రకంగా పరిశుభరచాలంటే మోస ఏ విధంగా తయారు చేసాడు అంటే వాళ్ళను ఆధ్యాత్మిక ఆయన వాళ్ళను సిద్ధపరిచాడు ఆధ్యాత్మిక వాళ్ళను సిద్ధపరిచాడు రెండవది మానసికంగా వాళ్ళను సిద్ధపరిచాడు మోస వాళ్ళ మానసికంగా కూడా సిద్ధపరచిస్తుంది భౌతికంగా వాళ్ళను సిద్ధపరచున్నాడు మరి మనం కూడా సేవలు వెళ్ళినప్పుడు ఈ రకాలు మనలో ఉండాల ఆధ్యాత్మికంగా భక్తిలో వాళ్ళను సిద్ధపరచాలా వాళ్లకు మానసికంగా వాళ్ళకు సిద్ధపరచాలా భౌతికంగా కూడా వాళ్ళను సిద్ధపరచాలి ఎప్పుడైతే ఆ విధంగా మనం సిద్ధపరుస్తా ఉంటామో వాళ్ళు నిజంగానే ఏ ఆశల కోరకలుండి పరలోక ధ్యానంలో రావడానికి సిద్ధంగా పొరలోకంలో ఉన్నటువంటి వాక్యం ధ్యానం మనం చేస్తా ఉంటా పో ఈ వాక్యం బోధవానికి చాలా సులభంగా అర్థమవుతా ఉన్నది లేకపోతే ఏ లోకంలోనే ఉంచి ఏ లోకం సంబంధ విషయంలోనూ అక్కన పెట్టేసి మాట్లాడుతూ ఉంటే ఇదే విషయంలో ఆలోచన చేస్తూ ఉంటాడు మోసే మాట్లాడుతూ దేవుడు మోసే మాట్లాడుతూ వాళ్ళను రెండు రోజులు వాళ్ళను వెళ్ళి వాళ్ళను పరుశుత మన పరుశుత పరచలా ఒకవేళ పరుశుత పరిచే వారిగా లేనే అయితే మన జీవితంలో ఎన్ని సువార్థలు చేసినా కానీ మనము భర్తులమై ఉంచున్నాం దేవునికి అనుకున్న బిడ్డదా మనం మాత్రము ప్రభానీ నామంలో అనేక అద్భుత కారాలు చేసినారు ప్రభాని నామం చచ్చిపోయినా లేపినాను నీ నామలో అనేక పనులు చేసినారు ఊరు కూడా నువ్వు ఎవరు నాకు తెలియదు వెళ్ళిపో మన పరిస్థితి ఏమైపోవాలా ఈ వాక్యం ఈ అధ్యయనం ధ్యానం చేసేటప్పుడు ఇవన్నీ నా మైండ్ లో వచ్చినాయి ప్రభా చాలా నేను చేస్తున్నాను అనుకుంటున్నాను కానీ నిజంగా నీకు అనుకున్నదనే లేనిలా నీ ప్రజల నేను పరిశుద్ధ పర్సన్ ఏడలా రేపు నాతో ఏం మాట్లాడతావు ప్రభా నేను ఎన్ని కారాలు చేస్తాను అసలు నేను కుడి పార్చిన మేము కూసుకోవాలా కదా పరదేశాలు మేము ఉండాలా కదా ఒకరికి అనుకూల బిడ్డలు నిన్నప్పుడు పరదేశాలుగా నరకంలో కూడా ప్లేస్ ఉంటుందా ఉండదు అనే అనుకూలమైనటువంటి బిడ్డలుగా మనం ఉండటానికి ప్రయత్నం చేయాలా పదకొండు వచ్చినప్పుడు నాటి సిద్ధంగా నుండ నుండవలేను సార్ పర్వతం మీదకి దిగివచ్చు నువ్వు దేవుడు దిగి వస్తాడట సినాయ పర్వతం మీద దిగి వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటాడట ఎప్పుడైతే నువ్వు నీ సంఘాన్ని నువ్వు ఎప్పుడైతే ఎప్పుడైతే నువ్వు బోధ చేస్తున్నావు వాళ్ళు ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధ పరుస్తావో దేవుడు వాళ్ళ మధ్యలో వస్తాడు దేవుడు ఆ కుటుంబంలో వస్తాడు దేవుడు వాళ్ళతో మాట్లాడిన మనము ఆరంభం ఒక సినాయ పర్వతం విషయం దేవుడు మాట్లాడుతున్నావు కానీ ఈ హృదయం ఆయన ఆలయం ఈ హృదయంలో దేవుడు వస్తాడు మనతో నివసిస్తాడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు దేవుని మనం సంపూర్ణంగా స్వీకరించి దేవుని కోసం మనం ప్రయాసపడతా ఉంటామో దేవుడు మాట్లాడడం ఆరంభం చేస్తాడు నువ్వు నేను ఎవరు కూడా మాట్లాడమని మనం మాట్లాడేసే ఏది కూడా లేదు దేవుడు మోసే చెప్తా నేను చినయ పర్వతం మీద వచ్చి నేను మాట్లాడతాను తర్వాత నీవు చుట్టూ ప్రజలకు మేలోని ఏర్పరిచి మీరు పర్వతం ఎక్కువదు దాని ఆన్సులు కూడా మీరు ముట్టకూడదు భద్రమసుని ఈ పర్వతము ముట్టు ప్రతి వాడు మరణ శిక్ష విధింపవలేను అంటే చూడండి దేవుని ఎవరు కూడా ముట్టలేడు పర్వతంగా దేవుడు మాట్లాడుకున్నా పర్వతంగా దేవుడు ఉన్నాడు అక్కడ అదంతా ఆయన పరిశుద్ధాత్మతో నిలబడినటువంటి ఉంటుంది అక్కడ ఆయన సన్నిధి ఎవరు పోలేరు ఎవరు ముట్టలేరు కూడా కొంతమంది మేము ఉన్నాడు కదా ముట్టాలని ఆశ పడతా ఉంటారేమో కానీ మూర్తి మాత్రానికి మరణ శిక్షను అన్న వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞా దేవుని ఆజ్ఞానం మనం అనుసరించిన నా కట్టడాన్ని అనుసరించి నడవండి దేవుని ఆజ్ఞానం మనం ఆనుసరించి నడవాల మనము ఉంచవలసిన అవసరం లేదు ఈ అధ్యాయం నేను ఎన్నిసార్లు సరిధానం నాకు తెలియదండి పోయిన మంగళవారం నుంచి ఎన్నిసార్లు చదివాను నాకు చదివిన కొద్దిగా నాకు చాలా ఇంపు అనిపించింది చదివిన కొద్దిగా నాకు చాలా తీయగా నాకు చాలా బాగా అనిపించింది అది నిజంగానే దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ దేవుడు మోషతో మాట్లాడుతూ దేవుడు మాతో ఎందుకు మాట్లాడాడు దేవుడు నాతో ఎందుకు మాట్లాడాడు నాలో ఏం లోపాలు ఉన్నాయి నేను తొక్కగా ఉంచాను నీకు తలగా ఉంటా దేవుడు నన్ను తలగా ఎందుకు ఉంచాడు నేను దేవుడు నమ్మాను తప్పకుండా నాకు తలాగా ఉంచుతాడు ఒక ఆరాధన అవుతున్నట ఒక పది వేల మంది ఒక ఆరాధనకు వెళ్ళారు వర్షాల పాత లేవు అయితే అందరూ వర్షపు ఉపాస ఉండి ప్రార్థన చేస్తున్నారట ఒక చిన్న పిల్లోడు ఒక నాలుగు ఐదు పిల్లవాడు ఆయన గొడుగు పట్టుకుని పోతున్నాడు అరేం బాబు గొడుగు పట్టుకుని వస్తుంది మనం వర్షాల కోసం ప్రార్థన చేస్తున్నాము అని అంటే ఆ చిన్న పిల్లవాడు అన్నట మనం ప్రార్థన చేస్తున్నావు కదండి వర్షం వస్తేనే గొడుగు పట్టుకుపోతున్నాం పదివేల మందికి ఉన్నటువంటి వాళ్ళకి ఏ ఒకరిని కూడా విశ్వాసం లేదు ప్రార్థన చేస్తా ఉన్నారు కానీ సిద్ధపాటు లేదు చిన్న బాబుకు నేను ప్రార్థన చేస్తున్నా కాబట్టి వర్షం వస్తుంది నెత్తడుకుంటే గుడి కొట్టుకోవాలి ఆ ఆయనకున్నది ఆయన కట్టడ అన్సర్స్ నడుచుకోవడం నేర్చుకున్నాడు మనం ఏమైతే ప్రార్థన చేస్తామో ముందు పొందుతామండి పొందమని కాదు తప్పకుండా పొందుతాం కాలం సమయం ఆయన ఆయన ఆధువులు ఉన్నది ఎప్పుడు పొందుతాము నీకు అనవసరం కన్ను పొందుతాం అంతే మరి దేవుడు ఈ విధంగా ఆయనతో మాట్లాడడం ఆరామ చేసి ఉంటున్నాడు ఎందుకంటే దేవుడు మాట్లాడే దేవుడే ఉంటున్నాడండి ఆయన మోషతో ఖచ్చితంగా చెప్తున్నాను నువ్వు వాళ్ళని పరిశుద్ధపరచవు దేవుడు మన ఏం చెప్తున్నానంటే ఏం ఆదేశాలు జారీ చేస్తున్నావు మనతో మన సంఘంలో మన కుటుంబంలో మన సేవలో మరి మనం ప్రతి ఒక్కరిని పరిశుధ పరచాలా ఉన్నది ఉన్నది వాళ్ళ వాక్యం నేనా హార్వెస్ట్ ఫెస్టివల్ కొత్త కాల పండుగ అయిందండి నేను కూడా చర్చిపోయినా ఆయన బైబుల్ సొసైటీలో పెద్ద పోస్ట్ ఉండేసి రిటైర్ అయిపోయాడు ఆయన ఆయన వాక్యము ఏం చెప్పాడంటే అందరు మాత్రం చాలా సంతోషపడ్డారేమగా నేనే నొక్కని బాధపడ్డాను ఆయన వాక్యను బాధపడే విషయం ఏంటంటే ఆయన చెప్తూ చెప్తూ ఏం ఈ బైబుల్ అంతా ఉల్ట పంట చెప్తూ మాట్లాడి మొదలు పెట్టాడు ఎట్లా చేస్తాడంటే నువ్వు ఇస్తే దేవుడు నేను నూరాంతలు గాను అరవదాంతలు గాను ముప్పదాంతలు కానీ దేవుని నేను చెప్పారు అది ఇప్పటికే మేము పది అంతలు కూడా లేవు ఆల్రెడీ కొట్టుకుపోయింది అది అంటే దేవుడు పైసలు పట్టుకుని నమ్మడా నేను వెయ్యి రూపాయలు ఇస్తే నాకు రెండు రూపాయలు ఇస్తాడా దేవుని ఆశీర్వాదాలు ముప్పదంతలు గాను అరవదంతలు గాను నూరాంతలు గాను హెచ్చుతా ఉంటారు కానీ తగ్గుతా పోదాది అని తగ్గించి దేవుడు కాదు ఒక తప్పు మాట్లాడ రెండో తప్పు ఏం ఒక సేవకులు నా ఇంటికి వచ్చారండి ఇంటికి వచ్చి మనం అన్ని ఆ నెలకు కావాల్సిన సరుకులు అన్ని కొన్నాం అంతా అయిపోయి ఆయన తర్వాత ఒక ఐదు వందల రూపాయలు నా దగ్గర ఐదు రూపాయలు పెట్టుకున్నాను ఒక సేవకు ఇంటికి వచ్చేసి ప్రార్థన చేస్తే ఆయన ఐదు అవసరం ఉంటే ఐదు రూపాయలు ఇచ్చాను ఐదు రూపాయలు ఇవ్వగానే రెండు మూడో రోజు నాకు చెక్ వచ్చిందండి ఐదు వందల రూపాయలు చెక్ వచ్చింది ఆయన అంటే ఇప్పుడు ఏం చేయాల విషయాలు అక్కడ ఉన్నాలో నేను పూత కల్పన కదా ఏం చేయాలి వాళ్ళంతా వీళ్ళు పూస్తేలు ఉంగరాలకు అన్ని వేసేయాలా ఇప్పుడు అక్కడ పోగానే ఇంకొక పుస్తే వస్తాడు ఇంకొక భర్త వస్తాడు నేను నాకు అసలు అది అర్థం కాలేదు అంటే ఇప్పుడు కట్టినటువంటి పుస్తే ఆ భర్త అయిపోతాడు అంటే ఇంకొక పుస్తే ఇంకొక పుస్తే వస్తుంది ఇంకొక భర్త వస్తాడు ఇంకొక పిల్లలు వస్తారు ఈ అదోకమైనటువంటి బోధాలు చాలా బోధిస్తూ ఉంటున్నారు దేవుడు ఏమన్నాడు ఇంతకు ముందు కూడా మనం పౌల విషయం చెప్పాను ఏదో ఒక వారం చెప్పాను దేవునికి అంకితం అయితే ఉంటే చేసుకుంటే డెడికేట్ అయితే పౌలతో దేవుడు చెప్పాడు ఎవరిని కూడా ఒక పైస ఆడగవద్దు ఏ చర్చ్ లో కూడా నువ్వు పైస ఆడగవద్దు నువ్వు డేరాలు కొట్టు నువ్వు ఏం పని చేసుకో నువ్వు పైస సంపాదించుకో నువ్వు నా సేవ చేయి ఆయన అన్నాడా ముప్పై వందల ఆరు వందల నూరు ఆశీర్విస్తా అని దేవుడు అన్నాడా ఎక్కడ అండేదాన్ని ఆయన బైబుల్స్ ఆల్ ఇండియా లెవెల్లో పనిచేసినట అన్ని తప్పులే ఇక ఇంటికి వచ్చిన నాకు మా ఇంట్లో ఎన్ని కొట్లాట ఇక వాళ్ళు ఏమంటారు నువ్వే బైబుల్ ఆశ్రం చేస్తా ఉంటావు నువ్వే చెప్తా ఉంటావు అంటే నేను అన్నాను బైబుల్ రాసినే కాదు బైబుల్ రాసిన దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి నేను మాట్లాడుతూ ఉంటాను మీరు అట్లా అనుకుంటే అది ఇష్టము కానీ ఏ ఒక్కరు పోకూడదని ఆశపడుతున్నారు నా భార్య పిల్లలు నరకంలో పోతే ఎట్లా విషయం ఎట్లా పోంది కానీ మీరైనా సుఖం రావాలా కదా ఎందుకంటే ఎప్పుడైనా దేవుడు మనకు బయలుపరిచిన తర్వాత వాళ్ళు వింటారో వినారో రెండో విషయం చెప్పే బాధ్యత నాది చెప్పడం నా యొక్క బాధ్యత ఈ రోజు ఇస్రాయెల్ జనాకం నలభై వేల లక్షల మంది మోసను శోధించుంటున్నారు యహోవా దేవుని శోధించుంటున్నారు మోస చేసిన ప్రతి ఈ కార్యము మంత్రాలు చేశానన్నారు అందుకోసం దేవుడు వీళ్ళని పిలిపించి మాట్లాడడం మొదలు ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు ఆయన రుజువు చేసుకున్నాడు ఆ మాట మనం కూడా మన జీవితంలో నిలబెట్టుకోవాలి దేవుడు నా ద్వారా కార్యలు చేస్తాడు కాబట్టి నేను విస్తరించి నేను సేవ చేస్తాను నా తండ్రి వ్యవసాయకుడు నా తండ్రి వ్యవసాయకుడు నాగర ఏమి ఉండాలి నాగర విత్తనాన్ని ఉండాలి విస్తారంలో విత్తనాలు ఆధారాలు ఉన్నాయి నేను విత్తనాలు వేసుకుంటే పోవాలండి వైద్య జిల్లాల విత్తనాలు మొలుస్తాయి తప్పకుండా మెలుస్తాయి అవి అది వృక్షంగా మారిపోతా ఉంటాయి అవి ఎక్కడ ఏం చేస్తున్నావు అది రెండో విషయం అది ఇంకా అవసరం లేదు కానీ విత్తనాలు వేయడమే మన పని తప్పకుండా అది మొలుస్తాయి ఏదో రకంగా దేవుని సేవలు నిలబడతాయి నేను కొన్ని సంవత్సరాల ఒక కుటుంబంతో మాట్లాడాను ఆ కుటుంబం ఈ రోజు ప్రభుత్వ సందానంలో వచ్చి వాళ్ళు ఒక రివైవల్ మీటింగ్ పెడుతున్నారు మేద జిల్లాలో నాకు పొద్దున చెప్పారు అన్నా మీరు తప్పకుండా రావాలా మీరే కదా మాకు నేర్పించింది వాక్యం అనేటువంటిది మీరు నేర్పించడం ఈ రోజు మేము ఇంత మీటింగ్ పెట్టగలుగుతున్నాం దగ్గర దగ్గర ఒక వెయ్యి రకం వస్తున్నారు తప్పకుండా మీరు రావాలా అన్నారు నేను అన్నాను నాకు చాలా సంతోషం అమ్మా తప్పకుండా నేను చెప్పాను ఎందుకంటే దేవుని వెలిగించమన్నారు నువ్వు వెలిగించబడ్డావు ఇంకా నేను వచ్చేసేట ఉండవలసిన అవసరం లేదు నువ్వు నన్ను పిలిచేదాకా అంటే దేవుని పిలు దేవుని ఆహ్వానించు దేవుడికి కారం చేస్తాడు నేను వచ్చిన తర్వాత నీ కొంచెం వైఖరి మారవచ్చు నువ్వు ఏం చెప్పాలని కింద మీద కావచ్చు కాబట్టి నువ్వు నన్ను పిలువకు నేను ఇంకొక దగ్గర ఉంటాను నీలా నీకు ఏమిటో సిద్ధం చేశాను ఇంకొక దగ్గర ఇంకొకరు సిద్ధం చేస్తా కానీ నీ పని నువ్వు కానించు నీతో దేవుడు ఉంటాడు దేవుని ఆహ్వానించు దేవుడికి కారం చేస్తాడు వెయ్యి మంది వస్తాను వెయ్యి ఒక్కడు వచ్చినా కానీ దేవుణ్ణి నమ్మితే నాకు సంతోషం అది నా యొక్క సత్వం దేవుడి ఇచ్చినటువంటి భారం మనకు అదే అండి మరి అటువంటి నడిపింపు అటువంటి కృప మన అనుగ్రహించిన